ల్సింది ఇప్పుడు సంకల్పం ఏంటి నామరీపే వ్యాకరవాణి నేను నామరూపాలను వ్యాకరణం చేస్తాను ఆ సంకల్పం చేసిన తర్వాత ఏమిటవుతుంది అది సత్యమైపోతుంది ఆ సంకల్పం సిద్ధించేస్తుంది నామరీపే వ్యాకరే నామరూపం వ్యాకరణం చేసేసింది ఆ దేవత చీటానికి టైం పడుతున్నా ఉన్నా నా సంకల్పమే సో ఎలా చేసింది ఆ నామరూపం వ్యాకరణం అంటే పాసాం ఏకైకా నీరు దేవతలు ఉన్నాయి కదా ఈ సద్దేవత ఎదుర్కొండగా మూడు దేవతలు కామె మూడు దేవతలుగా అయింది ఈ మూడు దేవతల్ని కాస్తాం వాటిల్లో ఏకైకం ఏకామంటే ఒక్కదాన్ని ఏకైకం ప్రతి ఒక్కదాన్ని అంటే ప్రతిదాన్ని కూడా ప్రతిదాన్ని మూడు పేటలు చేస్తాను వ్రత అంటే పేట ముత్తపేతగా చేస్తాను త్రివ్రతం త్రివ్రతం త్రివ్రతం అక్కడ రుతుకృష్ణకి అర్థం ఏంటంటే ఏదో ఒక ముక్కేత చేసే కాదు ప్రతి దాన్ని ఒక ముక్కేట కింద చేసుకుంటూ వస్తాను నీడున్నాయి కదా ఈ నీరు తీసుకుని ఇలా ఇలా అల్లేదనుకోండి ఆ ముక్కేట నూడు మూడు పాళ్ళు ఉన్నాయి మూడు పాళ్ళు తీసుకుని ఇలా ఇలా అల్లుకేమొస్తుంది ఒక్క తాడు వస్తుంది ఈ నూడు ఈ నూడులో దీని నుంచి ఒక మేజర్ పార్ట్స్ తీయండి నెంబర్ వన్ హాఫ్ తీసి ఇంకో హాఫ్ ఉంటుంది దాన్ని రెండు ముక్కలు చేయండి అదే కొన్ని రెండో రెండు అదే పని మూడో కనుక విషయం ఇప్పుడు ఈ ఫస్ట్ దాని మేజర్ పార్టీలో అయితే సెకండ్ దాని మైనర్ పార్టీ థర్డ్ దాని మైనర్ పార్టీ ఆయన చూసి ఇప్పుడు ముక్పేటండి అది ఒక ముప్పేట వచ్చింది సెకండ్ దాని మేజర్ పార్టీ ఉంది కదా ఫస్ట్ దాని మైనర్ థర్డ్ దాని మైనర్ వేసి మళ్ళీ నిప్పేటకేయండి థర్డ్ దాని మేజర్ ఉంది కదా ఫస్ట్ మైనర్ సెకండ్ మైనర్ వేసి నిప్పేటకండి త్రివృతం త్రివృతం ముస్తేట మిస్తేట ముత్త అంతేకాదు ఒక్క మిస్తేట కాదు కాదు సెకండ్ వస్తున్నారు సో ఆ విధంగా ఈ దేవత చేసింది అలా చేస్తానని అనుకుంటో అని సంకల్పించి మా తిశ్రో దేవత ఈ విధంగా ఈ ముగ్గురు దేవతలతోటి అంటే తేజోదర్ణములతో నేను త్రివృత్కరణం చేసి ఆ తర్వాత దివైన ఆత్మనా అనుప్రవిశ్య వెంటే తటన్నిటి వైపు కూడా జీవరూపంగా రాణధారణ రూపంగా తనంత తానుగా ప్రవేశం చేసి వ్యాకరణం చేసి పాల్సింది అది మనంతరం దేవత అనుప్రవిశ్య స్వాత్మావస్థే దీర్ఘభూతే అవ్యాకృతే నామరీతే వ్యాకరణిత్వా ఇప్పుడు ఒక ఒక సంకల్పం చేసి ఒక ప్రవేశం చేసింది నేను ప్రవేశిస్తాను అని ప్రవేశించింది సో ఈ నూడు దేవతలని ప్రవేశించింది సో నేను ప్రవేశించి నామలోపాలు వ్యాకరణం చేస్తాను అని వీక్షణం చేసింది ఈ నూడు దేవతలు ఎవరుండవు తేజోధన్న దేవతలు తేజస్సు అక్కువ ఉన్నాము ఎటువంటి దేవతలు స్వాత్మావస్థే సద్రూపము నుంచి విడివడి ఉన్నాయండి అదే ఏం లేదు తన స్వరూపముందో నిలిచి ఉన్నాయి ఆ సత్తు ఏ సద్దేవత సంకల్పం చేసుకుందో ఆ సద్దేవత ఉందో అవి నిలిచి ఉన్నాయి సద్దేవత కంటే విడిగా ఉంటే వాడికి వింటే లేకుండా సత్తు కంటే భిన్నంగా ఉంటే ఏమవుతున్నది అఫెక్ట్ అయిపోతుంది అంటే లేనిదైపోతుంది సో స్వాత్మావస్థే తర్వాత ఇంత ఇటువంటివి అవ్యాకృతే ఇంతవరకు అవి తేజోధన్మములు సూక్ష్మ రూపంగా ఉన్నాయి చూపిస్తే వ్యాకరణమయ్యి నామరూపములుగా నిర్దేశించగలిగే స్థితి రాలేదు ఆ స్థితి రావాలంటే నిక్షేత వ్యవహారం రావాలి సో అలా ఉన్నాయి అనిచేత బీజభూపే బీజావస్థలో ఉన్నాయి కానీ కార్యావస్థలో అంటే కారణావస్థ బీజావస్థ అంటే కారణావస్థలో కారణావస్థ అంటే సూక్ష్మంగా ఉంటుంది కార్యావస్థ స్థూలంగా కంటి కొండీట్ లో ఉంటుంది సో ఆ విధంగా ఉన్నటువంటి ఆ దేవతలను సో ఆ దేవతా అనుప్రవిశ్య స్వాత్మావస్థే బీజరూపే అవ్యాకృతే నామ రూపే వ్యాకరవాణి సో ఈ తన ఆత్మస్వరూపంగా ఉన్నది తానే బీజము తేజోబంధముల ద్వారా తానే బీజము సో తాను అవ్యాకృతముగా ఉన్నది తన స్వరూపముందు ఈ తేజోబర్ణముల ద్వారా నామరూపే వ్యాకరవాణి నామరూపములను నేను వ్యాకరణము చేస్తాను సో ఈ నామరూపములు శక్తి నుండి ఏ విధంగా ఉన్నాయి అవ్యాకృతంగా ఉన్నాయి అవి ప్రకటమైనప్పుడు ఏ రూపంగా ప్రకటమవుతాయి వ్యాకృతంగా ప్రకటన ఇప్పుడు మీరు ఒక సంకల్పం చేస్తారనుకోండి మీరు చైతన్య స్వరూపులు మీ చైతన్య స్వరూపంలో ఆ సంకల్పము అంతకుముందు ఉందంటారా లేక సుఖరాము లేదంటారా ఉంది ఇప్పుడు సినిమాకి వెళ్లాలి అనుకున్నా ఆ సినిమాకి వెళ్లాలి అనే సంకల్పము అంతకుముందు చైతన్య శుభకులైన మీద సుఖరాము లేకుండా హఠాత్తుగా అసలే లేని సంకల్పం చెప్పిందా లేదా అంతకుముందు ఉంది కానీ అప్రకటితంగా ఉంది ఏది ఏది కరెక్ట్ అప్రకటితంగా ఉంది అని చెప్పాల్సి ఉంది అసలేకపోతే అసలు అటువంటి సంకల్పం మీకు కలగదు అసలేకపోతే అలాంటి సంకల్పం మీకు కలగదు ఇప్పుడు ఇబ్బందిలో ఒకటి కుట్టేదనుకోండి చాంద్రోద్యోగనసంటే ఎలా ఉంటుందో అనే సంకల్పం వాడు కలుగుతుందా కలగదు ఎందుకంటే అక్కడ అలాంటి ఒకటి ఉందనే తెలియబుట్టి సంకల్పం ఎందుకు వెళ్తుంది అదృష్టాద్ అశతాద్భావాత నా భావ ఉపజాగతి అనక ఎక్కడో చుట్టారు ఎవరో వేసి వేసి శిరాచర్లో ఏదో సోర్స్ ఉంది అంత నుండి తీసైనా ఉండాలి వినైనా ఉండాలి అక్కడే సంకల్పం పుట్టింది అక్కడే అక్కడే చూడండి అక్కడే జనది దాని నుంచి సంకల్పం పుట్టి మాట అయినది కాబట్టి ఈ నామరూపములు అవ్యాకృత అవస్థలు ఉన్నాయి ఇప్పుడు వ్యాకృత వ్యాకరణంలోకి వస్తాయి నేను వ్యాకరవాణి ఈ నామరూపములో నేను వ్యాకరణం చేస్తాను ఇది వీక్షిత్వా చేసి ఆ సద్దేవత లక్తృష్ణ ఉంటుండే కాసాం తిశుగుణాం దేవతానాం ఏకైకాం త్రివ్రతం త్రివృతం కరవాణి అమలు ఆ వీక్షణము నిన్ను ఎవని వీక్షణం చేసింది వ్యాకరణం చేస్తాను అని సంకల్పించింది అది జనరల్ సంకల్పం ఆ సంకల్పం సిద్ధించడానికి మళ్ళీ ఇంకో సంకల్పం ఏంటి ఈ మూడు దేవతలు వచ్చాయి కనుక ఈ మూడు దేవతలను ఒక్కొక్కదాన్ని ఏకైక ఒక్కొక్కదాన్ని త్రివృతం త్రివృతంగా చేస్తాను మూడు పేతలు గల దాని చేస్తాను అని మళ్ళీ సంకల్పించివృత్త ఏకైక ప్రాధాన్యం ఓకే అక్కడ అది చెప్పేసాను ప్రాశాంత పిశృనాం దేవతానాం ఏకైకాం త్రివృతం త్రివృతం తరవాణి అదైపోయింది ఓహో ప్రారంభం ఇదంతా కూడా అవతారికలో భాగం ఉంది ఇక్కడ అంతా కలిగిపోయిందని విడతీ లేని సరిగ్గా విడతీ లేదు కాబట్టి ఈక్షిత్వేత అవతారిక సో సైవం తిశ్వర దేవతను ప్రవిశ్య స్వాత్మావస్థే బీజభూతే వ్యాకృతే నామ రూపే వ్యాకరవాణిక్షిత్ అలా సంకల్పం చేసి అప్పుడు అంటాం సో అప్పుడు క్లీన్ గా ఉంటుంది అలా సంకల్పం చేసి ఇప్పుడు ఆ సంకల్పాన్ని కార్యరూపం దాల్చింది సో తాసాంశి త్రిసృణం త్రివృతం కరవాణి ఆ ముక్ ప్రదనం చేస్తాము తర్వాత ఏకైక ప్రాధాన్యం అలాగే ఉందా ద్వై ప్రాధాన్యం ద్వయోర్ ద్వయోహావ అంది ఎలా ఉంది కదా నిజానికి ఎలా ఉండాలంటే ఏకైక శ్యాహ ఏకైక శ్యాహ అని రెండు సార్లు ఉండాలి ఉందా రెండు సార్లు లేదు నా దగ్గర రెండు సార్లు ఉన్నాయి రెండు సార్లు ఉండడానికి కరెక్ట్ ఎందుకని పక్కన నుండి ద్వయోహ ద్వయోహన్ రెండు సార్లు లేవారు దయోహ ప్రయోహం రెండు సార్లు ఉంది కదా అది రెండు సార్లు ఉంది కాబట్టి ఇది కూడా రెండు సార్లుంటా ఉంటుంది ఇప్పుడు రెండేసి రెండేసి అన్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందు రెండేసి రెండేసి వరే ఒక్కొక్కటి అలా అంటే అలా ఉంది రాదు ఎందుకంటే ఒక ముందు పుస్తకంలో కరెక్ట్గా ఉంటుంది కదా ఇది నాకు ఏకైక శ్యాహ ఏకైక శ్యాహ ప్రాధాన్యం గుణభావ అది ఇంకా చెప్పినట్టే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రాధాన్యం రెండేసి రెండేసి అప్రధానం అప్రధానం అంటే స్మాలర్ పోర్షన్ గృణ భావ అంటే అప్రధానం లేక నేనేం చెప్పాను హాఫ్ చేయండి ఇంకో హాఫ్ ఉంటుంది దాన్ని మళ్ళీ రెండు మొక్కలు చేయండి చేసి ఇప్పుడు ఏం చేస్తారు ఈ పెద్ద మొక్క తీసుకోండి ఈ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి ఏకైక శ్యాహ ఈ ద్వయోహ ద్వయో ఈ రెండు ఇక్కడో చిన్నది ఇక్కడ చిన్నది ఆ రెండు తీసి దీని ఈ ఏకైక ఈ చిన్న ఈ చిన్న ద్వయోహ ఈ ద్వయోహో ఏకైక శ్యాహ ఈ రెండు కలిపి అది ఒక పార్ట్ చేశారు మళ్లీ ఏకైక సహా ద్వయోహో ద్వయోహ అలా సరిపడుతుంది అర్థమైందాము సో అలాగ త్రివిత్కరణం చేయాలి కాబట్టి ఒక పార్ట్ మెయిన్ పార్ట్ ఉంటుంది రెండు సెకండరీ పార్ట్స్ ఉంటాయి ఆ రకంగా ఆ ముక్కట రచన కొనసాగుతుంది అది అలా కాకుండా మూడు ఉన్నాయి కనుక మూడు తీసేసుకుని ఒక్క ఒక్క రచన చేశారనుకోండి అప్పుడు ఏమవుతుంది ఒక్క తాడు వచ్చినట్టు అవుతుంది అదేంటున్నారు ఆయన అన్యపాహి రజ్వా ఇవాతమే త్రివృత్తర తాడుపోయినట్టుగా మూడు తాళ్ళు తింటే ఒకరు ఏం చేశాడంటారు ఇవన్నీ చాలా వీధి అయి ఉన్నాయి అని ఆ నీరు పోగేసి అల్లి ఒక దాడి చేశారు అలా అయిపోతుంది అలా వాడే అధిష్టం కాదు ఒక్కటే క్రియీకరణ అయితే అక్కడికి ఒక్కటే ఉంటుంది నీరు ఉండాలి మనకి తేజస్సు ఇప్పుడు తేజస్సులో తేజస్సు ఎంత ఫిఫ్టీ అప్పు ఎంత ట్వంటీ అన్నం ఎంత ట్వంటీ అప్పులో తేజస్సు అన్నము ట్వంటీ ఫైవ్ ఉంటాయి అప్పుడు ఫిఫ్టీ అన్నంలో తేజస్సు అప్పు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉంటాయి అన్నము ఫిఫ్టీన్ ఇది త్రివృత్కరణం నాతో తీసుకున్నాం పృథ పృథతేకరణ ఇప్పుడు ఈ మూడు కలిపి త్రివృత్కరణం చేశారు కానీ దేనికి దాన్ని సపరేట్ చేసేసి ఒకటి తీసుకో దాన్ని మూడు ముక్కలు చేయాలి మూడు ముక్కలు కదా ఆ మూడు నుంచి అలా పృసక్సక త్రివృత్కరణం కాదు ఒకటి తీసుకుని మూడు ముక్కలు తీసి దాంట్లో ఒక పెద్ద ముక్క ఈ మిగిలిన వాటర్లో కూడా అదేవిధంగా చేసి పెడతారు కనుక రెండేసి చిన్న ముక్కలు కలిపి అన్నింటిమో అన్నింటి సమావేశం ఉంటుంది ఈ ఫైండ్ ఆల్దీ త్రీ తిను ఆల్దీ త్రీ అలాంటి త్రివృత్కరణం కానిది పృసక్సక త్రివృత్కరణం కాదు మూడు వేరువేరుగా దేనికి సెపరేట్ గా మిగతా అన్నింటితో సంబంధం లేకుండగా త్రివృత్కరణం మాత్రం కాదు जोपन्ना तेज इदं आपहा इदमी संग्रतलाभे देवता సమ్య వ్యవహార్యా ప్రసిద్ధి ప్రయోజనం సార్ ఎందుకంటే చూడండి తేజస్సు ఉందనుకోండి సూక్ష్మంగా ఉంది ఆ సూక్ష్మాన్ని కొంత గ్రాసిఫై చేయాల్సి ఉంటుంది మేడం గ్రాస్ అయితే దాని నామరూప వ్యవస్థ ఉదరదు దాని ఈ పృథక్ ఈ కలిపి ఆ విధంగా చేయాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా కంపోజిట్ అయితే గాని మీకు అది గ్రాహ్ అవ్వదు కంపోజిట్ అవ్వదు కంటికి కనపడాలి మనం వ్యవహారం చేయాలి అంటే అది కంపోజిట్ అవ్వాలి కాబట్టి ఆ కంపోజిట్ చేసి తద్వారా లాభం నామ ప్రత్యయం అంటే సంకల్పం బుద్ధి సో అది మనకి దొరకాలి నామ లభిస్తేనే మీకు నామరూపం వ్యాకరణం అవుతుంది అంతే వ్యాకరణం ఉంది కాబట్టి నామ ప్రత్యయ లాభం అదే కవి ప్రయోజనము ఈ సృష్టి కార్జున యొక్క ప్రయోజనము ఆ నామ ప్రత్యయ లాభం కావాలి మూడింటికి కూడా తేజస్సుకి కావాలి అప్పుకి కావాలి అన్నం అంటే మూడింటిని కంపోజిట్స్ చేసి పెట్టాలి మూడింటిని గా వదిలేస్తే అవి ఇంద్రియ కానీ వాటికి ఒక వాటి కింద సంకల్పం చేసేందుకు కానీ ఉండదు కాబట్టి ఆ నామ లాభం కోసం ఎలాగ నామ లాభం ఉంటే తేజ ఇది ఇది తేజస్సు అని అని మీరు చూపించాలంటే అది ఇంద్రియ గోచులం అవ్వాలి అంటే అది సూక్ష్మంగా ఉంటే కుదరదు స్థూలం అవ్వాలి కంపోజిట్ అవ్వాలి అందుకోసం ఈ విధంగా త్రిగురుస్తారు అలాగే ఆపహ ఇమాహ తీన్నాడు అంటే అతను ఇమాహ ఆపహ ఇదం తేజనకు వస్తుంది అలాగే ఇదం అన్నం ఇది పృథ్య విధంగా నామ నామం తోటి రూపాన్ని నిర్దేశించగలగడం కోసం ఈ విధమైన త్రివరణాన్ని చేయటం జరిగింది దేవతానా ప్రథం నామ ప్రత్యయ లాభే సో దేవతలకు ఈ విధంగా వేరు నామము ప్రత్యయము లభించగా ఇది తేజస్సు ఇది అప్పు ఇది అన్నము అనే స్థితి రావాలి అంతకుముందు ఆ స్థితి లేదు సూక్ష్మ తేజస్సు సూక్ష్మ అప్పు సూక్ష్మ అన్నము ఆ దాని నుంచి ఈ కంపల్సరి రూపం రాగా అప్పుడేమవుతుంది సమ్యక్ వ్యవహారి లోప వ్యవహారంలో కన్ఫ్యూషన్ లేకుండా సుస్పష్టంగా ఇది తేజస్సు ఇది అనేటువంటి స్పష్టమైనటువంటి లోక వ్యవహారము మనకి సిద్ధిస్తుంది అది సిద్ధించాలి అదే ప్రయోజనం మొత్తం ప్రకరణానికి ప్రయోజనం అది కాబట్టి ఈ విధంగానే మనం త్రివకరణము చేయాల్సి ఉంటుంది తర్వాత ఇదంతా కూడా ఈ ఆ విధంగా ఆ దేవత ఆలోచించి అంతే మంత్రంలో ఏకామ్మన ఉండదు ఏకైకా ఒక్కసారి త్రివృతం మన ఉండదు త్రివృతం త్రివృతం మనం సో ఈ విధంగా చేశాను అని చెప్పాలి అలా కాకుండా ఏకాం త్రివృతం ఉన్నారనుకోండి అది మీరు మీ తీసేదో చేశారన్నట్టు అలా ఏదీక్షిత్వా సేయం దేవత కుమాస్తి స్రోదేవతా అనైనక్త జీవేనా సూర్య బిందవతే అంతక్రవిశ్యా అక్కడ కాక ఈ విధంగా సంకల్పించింది త్రివృత్కరణానికి సంబంధించిన సంకల్పం ఇంతకుముందు స్వయంగా ప్రకటమనే సంకల్పం అది వేరు దాని కంటిన్యూషన్ ఈ విధంగా సంకల్పించి సేవం దేవత ఆ ఈ దేవత అంటే ఎవరు సత్ ఏ సతఐతే త్రిదేపన్నముల రూపంగా ప్రకటమై ఉన్నదో ఆ సత్ ఇలా ఈ మూడు దేవతలని ఆ విధంగా త్రివృత్కరణం చేస్తాను చేసి చేస్తాను అనేనైవ జీవైన ఆత్మ అను ప్రవిశ్య మళ్ళీ ఎగ్జామ్లే నేను ఈ రూపంగానే జీవరూపంగా నాంతట నేనుగా ఇంతకు ముందు చెప్పిన విధంగా విధోక్తయ ఇంతకు ముందు చెప్పిన విధంగా ప్రవేశిస్తాను ఎలాగా సూర్యబిందంతఃప్రవిశ్య సూర్యబిందీతిలో ప్రవేశించినట్టుగా నేను ప్రవేశిస్తాను వాస్తవంలో మీరు ఆలోచించండి సూర్యుడు అసలు సూర్యకాంతి అసలు భూమండలానికి రాలేదనుకుంటారు మీకో జలముల జ్ఞానం కలుగుతుందా సూర్య కాంతి దాంతో ప్రవేశం ఇప్పుడే మీకు జల జ్ఞానం కలుగుతుంది ఎకపోతే జల జ్ఞానం ఏం ఇప్పుడు ఒక కేవ్ ఒకటండి నేను చూశాను టెంటాక అనే స్టేట్లో మేమ కేసం ఉన్నారు అక్కడ భూగర్భంలో గుహలు ఒక గుహ మార్గం ఒక గుహని కాదు అలా గుహలో అలా వెళ్తుంటే అలా వెళుతూనే ఉండచ్చు మైళ్ళ తలములు ఉంటాయి తయముంటా తరగతాలు అడుగున గుహలు ౌంటన్స్ సడన్ గా ఎంత అవుతుందంటే మౌంటైన్స్ లో వాటర్ కలెక్ట్ అవుతుంది కదండి కొంత వాటర్ పైన కొండ కాలంలో ప్రవహిస్తే రివర్స్ వస్తాయి మరి పైన రివర్స్ వస్తే లోపలే వస్తాయి రివర్స్ ఈ నీళ్లు లోపలికి డ్రిప్ అయ్యాన్ని ఇచ్చాబడికి బట్ట లోపల ఆ కొండ కాలం లోపల డ్రిప్ అయ్యి లోపల చిన్న చిన్న కాలంలో వచ్చి రివర్ ఉంది ఆ రివర్ లో ప్రయాణం బోట్లో కూర్చుంటుంది ఏ రివర్లో వెళ్తున్నామని కానీ అసలు జల జ్ఞానం కలగదు వీరు జ్ఞానం కలగదు అప్పుడు అనిపిస్తుంది ఒక సూర్యకాంతి కడకపోతే ఇక్కడ ఒక రివర్ జ్ఞానం కూడా కలిగే అవకాశం లేదు ఆ సూర్యకాంతిని అదే దీపాల రూపంగానో అదే రూపంగా అక్కడికి పట్టుకొచ్చి దాని మీద వేస్తే దాన్ని రివర్ జ్ఞానం కలిగింది అదే ఉంది సో అదే పరిస్థితి పైన కూడా ఉందనుకోండి రివర్ జ్ఞానం ఏమి కాబట్టి సూర్యబింబము ప్రతిఫలించాల్సి ఉంటుంది అప్పుడే మీకు జ్ఞానం కలుగుతుంది అది ప్రకాశిస్తుంది జ్ఞానం కలుగుతుంది అదేవిధంగా ఈ తేజోగణములు వీటి యొక్క కాంపోజిట్ నేచర్ కూడా తెలియబడాలి నామరూపములుగా ప్రకాశించాలి అంటే దాని శక్తి యొక్క ప్రవేశం ఉండాలి ఆ సూర్యబిందం ప్రవేశించినట్టు ఆ విధంగా అంతఃప్రవేశ్య ఇప్పుడు ఏమైపోయిందంటే బ్రహ్మాండం నిర్మాణం అయింది తేజోగందములో బ్రహ్మాండం నిర్మాణం అయింది ఇప్పుడు మనం జీవుడంటే ఏ జీవుడి నిత్యం చెప్తున్నట్టే ఆ సమష్టి జీవుడి నిత్యం చెప్తున్నాం కాబట్టి వ్యష్టి జీవుడు మిత్యని చెప్తే సమస్త జీవుడు ఏముంటే అది సేమ్ లాజిక్ నిత్యవుడే ఇక్కడ అలా కూడా కాదు సమష్టి జీవుని యొక్క మిత్యాత్వమే చెప్తున్నాం సమష్టి జీవుడే మిత్య అయితే సత్యము సమష్టి జీవుడే మిత్య అయితే ఈ వ్యష్టి జీవుడు ఏమిటవుతుంటారు మిత్య కాబట్టి ఇంత బాగా చెప్పినా ఆ జీవతత్వం ఉన్నది ఒకే జీవుడు అదే సమష్టి జీవుడు ఆ సమస్త జీవుడు ఉన్నదంటే వ్యవహార దృష్ట్యా ఉన్నదే కానీ వాస్తవంగా ఉన్నది కాదు అది నిత్యం సో ఆ విధంగా ఆ ఏకజీవాన్ని చెప్తున్నారు ఏకజీవు ఎవడా ఏకజీవుడు వైరాజం పిండం ప్రథమం ఏవాదీనా పిండా అనుప్రవిశ్యా తర్థాంకల్పమేలా నామరూపే వ్యాకరోత్ అసై నామ అజానిదం రూప ఇప్పుడు ప్రవేశించింది ఇప్పుడు తేజోబంధములు కంపోజిట్ స్థానం వచ్చేస్తే మీకు ఫిజికల్ యూనివర్స్ వచ్చేసి ఉంటాను దానికే విరాట్ అని పేరు ఫిజికల్ యూనివర్స్ ఈ విరాట్ సంబంధించిన పిండము అంటే దేహము స్థూల దేహము పిండం అంటే స్థూల దేహము వైరాజము పిండము విరాట్ కి అంటే కాస్మిక్ పర్సన్ కి సంబంధించిన కాస్మిక్ జీవుడికి సంబంధించిన స్థూలదేహము ఇది ప్రథమం పెండ మొట్టమొదటి పెండ దేహాండ బ్రహ్మాండం సో ఇది మొట్టమొదటి బాడీ కుండ శబ్దానికి స్థూలదేహం అని అర్థం ఇది ఫస్ట్ గ్రాస్ బాడీ యూనివర్సల్ గ్రాస్ బాడీ అంటే యూనివర్సల్ అర్థం ఇది ప్రథమ జీవుడు ఇది ప్రథమ ఇప్పుడు ఈ ప్రథమ జీవుల్లో అనేక జీవులు అంతర్గతంగా ఉంటారు ఎలాగైతే ఒకే లివింగ్ ఆర్గానిజంలో ఇది సింగిల్ లివింగ్ ఆర్గానిజం విత్ ఇన్ దాట్ మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి లైక్ ఎవ్రీ సెల్ ఇస్ అవింగ్ ఆర్గానిజం ఎవ్రీ సెల్ సో ట్రిలియన్ సెల్స్ ఉంటాయి ట్రిలియన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి ఈ బాడీలో దీంట్లో ఏది నాసల్ అంటారు ఏది నాశాలు కాదని మీరు అంటారు కడుపులో బ్యాక్టీరియా మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి హార్మ్ఫుల్ ఉంటాయి హార్మ్లస్ ఉపకారం చేసేవి కూడా ఉంటాయి ఇంకా ఏది నాది ఏది నాది కాదు అన్నీనే ఇంకా నాది కాడమే ఉంది సో అదేవిధంగా ఆ హిరణ్య గర్భము లోపల బ్రహ్మాండ శరీరము లోపల సకల ప్రాణులు ఉంటాయి సో అవి ఎప్పుడైతే ఆ హిరణ్య గర్భ దేహంలో ఆ విరాట్ దేహం దేహంలో ఈ సద్్రూపంగా ప్రవేశించిందో దాని అర్థం ఏంటంటే ఆ విరాట్ ప్రాంతర్ఘాతంగా ఉండే సకల ప్రాణులలో కూడా ప్రవేశించినట్లే ఈ దేహంలో ప్రాణం ప్రవేశిస్తే ఈ సమష్టి జీవుల్లో ప్రవేశించినట్టే దీని లోపల ఉండే ఎవరింగ్ థింగ్ అది అన్నింటిలో కూడా ప్రవేశించినట్టే అదే అంటున్నారు దేవాధీనా పిండా అని ప్రవేశ దేవతలు ది హైయెస్ట్ ఇండివిజువల్స్ దేవతలు ఎస్టి జీవుల్లో సర్వోన్నక స్థాయికి చెందిన వాళ్ళు ఆ తర్వాత మనుషులు ఆ తర్వాత పశుపక్ష ఆ తర్వాత చేతి చాదం ఇవన్నీ కూడా ఆ శక్తి ప్రవేశించుకుంటే వచ్చింది అంటే విరాత్రిలో ప్రవేశిస్తే అన్నింటిలో ప్రవేశించినట్ట ఎలా ప్రవేశించింది అంటే యథా సంకల్పం లేదా నేను ప్రవేశిస్తాను అని సంకల్పించింది కదా ఆ సంకల్పానికి తగ్గట్టుగానే ప్రవేశించింది ప్రవేశించి ఏం చేసింది నామరూపే వ్యాకరు ఆమరూపం వ్యాకరణం చేసేసింది ఆమరూప వ్యాకరణ అయిపోతుంది ఇక్కడ చేసింది చెప్తున్నారు బృహదారం లో వ్యాక్రియత అని ఉంటుంది వ్యాకరణ ఉండదు వ్యాకరణము చేసమో నామరూప వ్యాకరణము అయ్యమో ఉంటుంది అక్కడ చేసాను అంటే చేసిన చేయబడేది కర్మకర్తలు నిర్దేశం ఉంటారు అక్కడ కర్మాలైతే కర్తలేదు రెండూ ఒకట సో అలాగంటే నిర్దేశం అంటే అంటే తానే అయింది చెప్తారు దాన్ని కూడా జాను చెప్పి నైట్ పుస్తకంగానే మీరు ఇవన్నీ చదవాలి పుస్తకాలు ఏదైనా అన్నట్టు ఉన్నారు తీసి తగిలితే తెలివిగా దేనే చెప్తాను కాసేపు మీకు ఎప్పుడో సో అని ఆ విధంగా నామరూపం వ్యాకరణం చేసింది నామరూపం వ్యాకరణం అంటే ఏంటంటే ప్రతిదాని మీరు అలా చెప్పచ్చు అయం ఇది అయమంటే ఇది అసౌ నామా ఫలా పేరు ఇదం రూప ఫలానా రూపము గలది అని చెప్పచ్చు అలాగే స్పష్టంగా నామరూపం విశేషం చేస్తారు దాని పేరే వ్యాకరణము తర్వాత త్రివృతం एककोत्थानुखल सोम्यादेवता एक ष्ठाध्याय से సో పాఠాం త్రివృతం త్రివృతం ఏకైకా అకరోత్ సో ఆ మూడు దేవతల్లో ఒక్కొక్క దేవతని మూడేసి మూడేసి కింద పేట అని చెప్పడం అయింది హే సోన్య అంటే మళ్ళీ ఆరునిష్ పేటకే తింటూ ఉంటాను అలా నేను చెప్పాను కదా యథాను ఇమాస్తిష్ దేవత త్రివృత్ త్రివృత్ ఏకైకా భవతి ఈ మూడు దేవతలు ఒరిజినల్ గా తేజో మూడు దేవతలు ఉన్నాయి ఈ నూడు దేవతల్లో ఒక్కొక్క దాంట్లో నూడేసి నూడేసి చెప్పడం ప్రతి ఒక్కటి అయింది ఏకైక తిసరహా తిసరహా భవతి ఇది ఎలా ఉంది అయిందని చెప్పారు ఇది ప్రాక్టికల్ టర్మ్స్ లో మీరు ఎలా చూపిస్తారా ఇద చూడు ఇది నూడింటి యొక్క నిచన దీంతో నూడున్నాయి ఇప్పుడు మీరు చారు చారు మూడు తాళ్ళు కలిపి కట్టారనుకోండి ఇది ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి చూపించచ్చు చూపించలేరా చూపించొచ్చు ఇది ఇలా మరపేశారనుకోండి ఇది ఎందుకంటే తెరచ ఇక ఇదొకటి ఇదొక ఆ విధంగా మీరు చూపించచ్చు అలాగే మీరు చూపించండి అక్కడ చూపిస్తే మనకు విషయం తెలుస్తుంది ఎందుకంటే త్రిగుత్కరణం వల్ల జగత్తు వచ్చిందన్నప్పుడు ఆ జగత్తులో ఏదో చూపించి ఇక ఇలా ఉందిరా బాబు త్రిగుత్కరణం అంటే స్పష్టంగా తెలుస్తుంది అది నేను చూపిస్తానని నీ అర్థం చేసుకో ఈ మూడు దేవతలు ఆ త్రిగురు నేను వచనా విచారించి నేను చెప్పగా నీవు తెలుసుకో కాకపోతే మహా నా నుండి తెలుసుకో నా యొక్క తెలుసుకో అంటే నా యొక్క లక్షణాన్ని బట్టి తెలుసుకో అని లక్షణాధ్యాహారం చేసుకోండి కాకపోతే నా నా యొక్క అనేదాన్ని నా నుండి పంచమీ భక్తులకు మార్చేసుకుని తెలుసుకోండి భాగవతంలో వందసార్లు వస్తుంది నీ నిజామీహి నేనుండే నేను నేనుండే నేనుంటే నా తెలుసుకో అని రాశాను రాస్తే నేను కాకుండా అయితే ఓ పండితుడు పండితుడు అంటే పండితుడు అంటే తెలియ ఒక రకం అహంకారం అని అనుకోకుండా ఏదో ఒక రకమైన ప్రేమతో ప్రాంతం పప్పులు అంటే మీరు అన్నారు ఏమీ లేవండి అసలు ప్రింటింగ్ మిస్టేక్ లేవు కానీ ఒక్కచోట విభక్తి దోషం ఉంది అనుకున్నారు అన్నప్పుడు నా గుండెలో రావుతుంది విభక్తి దోషం అయ్యే అంత పొరపాటు అయిపోయిందో నష్టలు ఉంది అన్న మే అంటే నా యొక్క కథ నా వలనా సర్లేండి మీరు ఏదైనా భాగవతం క్వశ్చన్ తీసుకోండి అదే విభక్తి దోషం ఇం గొప్ప బుద్ధిమంతుడే అక్కడ నేను బుద్ధిపూర్వకంగా షష్ఠి నుంచి పంచమీకి విభక్తి మారుస్తాం మార్చి రాస్తాం అది విభక్తి దోషం కాదు విభక్తి దోషం ఉందని నీవంటే ఇంక వ్యాసుడికి ఉందని చెప్పాలి ఆ విభక్తి దోషం నాదేం కాబట్టి అవి ఎక్కడ తీరగా వేదమంత్రాల్లోనూ భాగవత శ్లోకాల్లోనో విభక్తి వ్యక్తిలోమో అంటే విభక్తుల్ని మార్చుకోటం వచనాల్ని మార్చుకోవటం కాల టెన్స్ని మార్చుకోవటం బహుగా అని అంటే భవత అర్థం కట్టాం టెన్స్ ని మార్చుకోవటం ఇది మామూలేనండి ఆది పద్ధతి అది అది వ్యాఖ్యానం చేసే పద్ధతి అంతేగాని అది విభక్త దోషమే కాదులేదు మీరు మీరు కొంచెం జాగ్రత్త చూడాల్సి ఉంటుందని చెప్పాను చెప్పాను విజయంటే మీరు వెళ్ళి తెలియజేస్తాం నే విజాను అది విభక్త దోషమే కాదు నే వచనా విజానుహి అథవా మత్త విజానుహి ఇది ప్రాకాంత దేవతానా గుణప్రధాన భావేనా త్రివృతం త్రివృతం టామకృతవీ దేవత ఇక ఏదన్నమాట ఇక ఆ దేవతలు మూడు ఉన్నాయండి ఆ మూడింటిలో ప్రతిదాన్ని నీడేసి నూడేసి కలగా తలగడం చేసింది తేజస్సు దేవత ఉంది శుద్ధంగా ఏకంగా సింగిల్ గా ఉంది అప్పుడు ఈ త్రివృత్కరణం చేసేప్పుడు జ్ఞానం పోయింది ఈ తేజస్సు గేళక మూడింటి ముబ్బై పిచ్చింది ఇప్పటి ఈ తేజస్సు ఇంకా సింగిల్ కానీ లేదు ఇంకా ఎందుకంటే తేజస్సులో ఫిఫ్టీ తీసి మిగిలిన ఫిఫ్టీని సగం సగం చేసి వాటిల్లో కలిపేశాం ఈ ఫిఫ్టీలో పృథివీనో అదే అన్నమేనో అప్పులు కలిపేశాం ఇంకే సింగిల్ తేజస్సు ఎక్కడ లేదు కంపోజిట్ తేజస్వే ఉండదు మరి కంపోజిట్ తేజస్ పేరు పెట్టారు అంటే మెయిన్ తేజస్సు కనుక తేజస్సుని పేరు ఆ విధంగా గుణ ప్రధాన భావేన తేజస్సులో తేజస్సు ప్రధానం అప్పు అన్నమే గుణము అంటే సెకండరీ ఆ విధంగా త్రివృతం త్రివృతం నీడింటిని కూడా చేసేసిందా దేవత ఓకే చేసేసిన తర్వాత ఏమైంది తిష్టవతాది పిండానామరూపాధ్యాం వ్యాకృతానా తేజోగన్నమయత్వ త్రిధాత్వం చూడండి ఇప్పుడు దేవతలు ఉన్నారు ఇక్కడ మనం ముందు స్టా స్టాక్విత్ దేవతలు ఎవరున్నారు మూడు తేజస్సు అప్పు అన్నాం మూడు సింగిల్ ఇప్పుడు ఉన్నది ఏమిటి తేజస్సు తేజస్సు ఈ సింగిల్ కాదు కాంపోజిట్ దేవత సో ఇప్పుడు ఆ తేజస్వి ఇప్పుడు ఏమిటి త్రిధ మూడింటిగా ఉండదు సో ఆ తేజస్సుకి త్రిభాత్వం మూడింటిగా ఉండడం అప్పుకి త్రిధాత్వం అన్నమున్నట్టు త్రిధాత్వం కాబట్టి ఇప్పుడు జగత్తును నిర్మాణము చేసిన తేజోవర్ణములు ఒక్కొక్కటి త్రిధ త్రిధ త్రిధ బాగు అండి ఇప్పుడు ఆ దేవతల్ని తీసుకొచ్చి ఆ దేవతల్లో మూడేసి మూడేసి మాకు చూపించండి అంటే అది సంభవం కాదు ఇప్పుడు శిష్యాది అలా జరిగిందని అంటున్నాం గనక కాబట్టి అది ఎలా ఉందని ఆ దేవతలకి దేవతలకి దేవత ఆ మూడు దేవతల వచ్చినటువంటి బ్రహ్మాండ పిండము ఆ పిండంలో మళ్ళీ ఈ దేవతలు మొదలైనటువంటి మరుగుల స్వర్గలోకవాసులు వాళ్ళందరి పిండములు వాటిల్లో త్రిధాత్వము వీటన్నింటికి మూడింటికి మూలంలో ఉన్నటువంటి త్రిదేహమ్మముల యొక్క త్రిధాత్వము మూడేసి మూడేసిగా ఉండడము అదంతా మీరు చెప్పారు మేమున్నాం దిస్తో ఎందుకంటే మాకు వెరిఫికేషన్ అవకాశం లేదు అక్కడ ఏం వెరిఫై చేస్తారు దాట్ ఇట్ రిమైండ్ లైక్ దాట్ మా ఎదురుకుండా కనపడి జగత్తు ఒకటి ఈ జగత్ ఆ మూడు దేవతల నుంచే వచ్చింది అక్కడ ఈచు దేవత త్రిధ త్రిధ త్రిధ మాకు కనపడి జగత్తులో తేజస్సు ఉంది దాని నుండి మీరు ఏమైనా త్రిధ చూపిస్తారా మా కనపడి ఎంత చూపిస్తే సంతోషం అని అని అడుగుతున్నారు యథానుకలీ బహిర్మాహ పిండేభ్యహా ఇస్రో దేవత భవతి సో ఈ బాహ్యము మంది ఉన్నాయే సో పిండేభ్య బహి బాహ్యము మంది ఉంది బాహ్యం అంటే బయట అంటే ఎక్కడికి బయట విరాక్తికి బయట ఉంది ఈ బాహ్యము మేము పిండాలా మేమందరం కూడా ఇండివిజువల్స్ ఉంది కదా లేదంటే ప్రాణులు ఉన్నారు ప్రాణులకి అంటే అధిభూతం అని అర్థం పిండేభ్య బహి ప్రాణిదేహములకు బయట అధిభూతం ప్రాణిదేహములకు లోపలేమిటి అధ్యాత్మం ఈ అధిభూతానికి అధ్యాత్మానానికి మూలంలో ఉన్నదెవరు దేవతలు ఈ తేజోధన్మ దేవతలు అధి దైవం ఇది వ్యవస్థ సో పిండోధ్యహా బహి ప్రాణి పిండములకు దైవ అంటే అధిభూతమునందు శ్రేదేవతాహ ఇ దేవతలు ఉండాలి అంటే తేజోధన్నాలు ఉండాలి ఉన్నప్పుడు కూడా వాటిల్లో నుండి ఏకైక త్రివృత్ త్రివృత్ భవతి తేజస్వి త్రివృత్తి ఉండాలి అప్పు త్రివృత్తి ఉండాలి అన్నం త్రివృత్తి ఉండాలి ఆ సమాచారం కొంచెం మీరు నాకు చెప్తారా అని అక్క నుండి ఆయన అంటున్నాడు తటు నే విజాని ఆ సమాచారం అంతా ఏ రకంగా అధిభూతంలో నీకు తేజస్సులో మూడు ఉన్నాయో చూపిస్తాము ఆ విధంగా తేజస్సులో చూపిస్తాం అదే మోడల్లో అప్పులో కూడా ఉంటుంది అదే మోడల్లో అన్నంలో కూడా ఉంటుంది అని మనం అవగాహన చేసుకోవచ్చు తేజస్సులో చూపిస్తాం ఖాయంగా కాబట్టి నేను నేను చూపిస్తాను అలాగే అది అధ్యాత్మంలో చూపిస్తాను ఒకసారి జగత్తులో చూపిస్తాను చూపించి అధ్యాత్మంలో కూడా చూపిస్తాను ప్రతి వ్యక్తి ప్రేమలో చూపిస్తారు అప్పటికి ఆ దైవ దేవత దగ్గర ప్రారంభమై అధిభూతంలోకి వచ్చి ఆ దేవత మూడు రూపంగా ఆ అధిభూతల వచ్చి సో ఇట్ పవర్ హౌస్ దగ్గర ప్రారంభమైన ఎలక్ట్రిసిటీ మన లోకల్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి ఇగో ఈ ఫ్యాన్ లోకొచ్చి తిరుగుతోంది అన్నట్టుగా ఆ త్రివృత త్రివృత్తి దేవత అల్టిమేట్ గా అధ్యాత్మంగా చూపిస్తారు ముందు అధిభూతంలో చూపిస్తారు సో మీక చూపిస్తాను ఏ అంటే మమ నిద ఏంటే మన షష్ఠి అది నేను చెప్తూ ఉండగా నీవు తెలుసుకో విజాని తెలుసుకో ది అంటే అదే అంటున్నారు విస్పష్ట నవధారయా ఉదాహరణ నీకు ఉదాహరణ చూపిస్తాను నేను ఉదాహరణత అంటే ఉదాహరణ వలన ఉదాహరణ అహ అన్నది పంచమీ అర్థంలో వచ్చే ప్రత్యేకం తస్సుంది కదండి మన కదా అవ్యయాల్లో అవ్యయాల్లో తస్తుంది వచ్చిందిగా తసలు పంచమ్యార్థంలో తస్సీల్ చేస్తున్నాను పంచమ్యాస్త్రస్సుల్శబ్దానికి తసీల్ చేస్తే తతహబ్దానికి త్రఫీ చేస్తే తత్ర ఉదాహరణ అంటే ఉదాహరణ ఉదాహరణ వలన నీకు ఉదాహరణ ఒకటి చెప్తాను నిస్పష్టంగా తెలుసుకో అని ఉదాహరణ చూపిస్తారు అగ్నిని చూపిస్తారు మన ముందున్న అగ్ని చూపించి ఈ అగ్నిలో తేజస్సు అప్పు అన్నము మూడు ఉన్నాయి తేజస్సు అగ్ని ఉంటే తేజస్సు తేజస్సులో తేజస్సు ఉందని అలాగే తెలుస్తూ ఉంటుంది అప్పు అన్నములు కూడా ఉన్నాయి అని చూపిస్తే హే ఇగా త్రికరణం అని నాకు స్పష్టం అధిభూతం నీలో ఇది మూడు ఉన్నాయి అబో ఇది బాగా ఉండే అని ఇంకా బాగా అర్థం ఉంటుంది కాబట్టి అంతా త్రీ త్రీ త్రీ కానీ చెప్తారు ఇదే అంతేగాని ఆయన శోలోహన గురుగుతూ ఉంటాను ఇదే త్రిశూలం లేకపోతే త్రిగుణాలు సత్రజష్టమ గు గుణాలు అవి త్రిశూలం ఉంటాయి ఆ త్రిశూలంతో జరుస్తున్నదే చూసేదంటే ఆ గుణాల ద్వారా చూసాడమ్మాట విష్ణు చక్రం చక్రం అంటే కాలచక్రం కాలం యొక్క ప్రభావం చేత సృష్టి అవుతుంది కాల కాలచక్రం ఇది కాలం యొక్క ప్రభావం అంటే మావిడి పళ్ళు దానికి దృష్ట అంట అందుకే బీజం నుంచి పండు మధ్యలో ఉన్న జాత ఏంటండి మెయిన్ కాలం ఆ కాలం చక్రంగా ఉంటుంది ఆ కాలచక్రం అదే పరమేశ్వరుడి కథ పరమేశ్వరుడికి ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి వీళ్ళు నాశనం చేసేవాళ్ళు అనుకుంటాడు అందుకంటే ఏం చేస్తాడు కాలచక్రాన్ని ప్రయోగిస్తాడు ఆ కాలం చేసి వీళ్ళు నాశనం చేస్తాడు అంతే కాలచక్రం అంతైతే మీకు పురాణాల్లో అన్ని కథల్లో కూడా దేవతలు వెళ్ళి విభవిష్ణాం మాగా రావణాసురుడికి ఆవరించి పెట్టేస్తున్నాడు నువ్వేమో కొంచెం వెంటనే రావాలి ఎంత ఆయన అంటాడు కొంతకాలం ప్రతీక్షించండి నా చక్రాన్ని ప్రయోగిస్తాను అంటాడు నీకు ప్రతీక్షించడం ఎందుకండి ప్రతీక్షించంఠం కంటవచ్చు కదా రావణాసురుడు నీకు ప్రతీక్షకుడ ఎందుకంటే పరమేశ్వరుడు ఆయుధాన్ని ఉపయోగిస్తాడు సంపాదంటే ఆయుధం ప్రయోగించాలి కదా ఆయుధం ఏమిటి చక్రం ఏం చక్రం అంటే అర్థమేంటండి అంటే ఆగాలి వాడు రాగాలి నీరు రాగాలి అని చెప్పి పంపిస్తాడు దేవతలు ఇది నాకు స్టరీలో రహస్యం బట్టి ఆగవలసినది సో నేను మీకు విస్పష్టంగా చెప్తాం తెలుసుకో తర్వాత అది తృతీయం అయితే చతుర్థకం యదగ్నిరోహితం రూపం తేజసూపం యుక్లం తదపాం యత్కృష్ణం తర్ణస్ అపాదే అపాదాగ్నే రిత్రం పాచారంభణి వికారో నామధేయన్ని శ్రీని రూపాని సత్యం చాలా చక్కటి ప్రసంగంలో పడ్డాము ఇప్పుడు చుతర్థఖంగా దీర్ఘంగా పదహారు ఖండలు పూర్తయి ఆగస్టు ఇరవై నాటికి పదహారు ఖండలు ఉంటాయి అనుకుంటా ఐదు మూడో ఖండ పూర్తయింది ఇంకో పదమూడున్న ఏంటర్వాలేదు సో ఇప్పుడు తేజస్సు అనే పదాన్ని మనం ఏం చేద్దామంటే ఆ ఒరిజినల్ గా ప్రకటమైనటువంటి నూడు ఉన్న దిశ నూడు దేవతలు అక్కడ ఉండే ఒక దేవత పేరు తేజస్సు అది దానికి అక్కడ విజయవత్స్ పెట్టండి ఇప్పుడు మన ముందు తేజస్సు ఉందా లేదు మనముందు తేజోబర్ణముల నుంచి ప్రకటన సృష్టి ఉంది ఈ సృష్టిలో మీరు సమావేశాన్ని చూపించాలి కాబట్టి మనం ఏం చేసుకున్నామంటే అగ్నిని తీసుకున్నాం ఈ అగ్ని ఆ తేజస్సు కాదు ఆ తేజస్సు అప్పు అన్నము కలిసి వచ్చిన ఒకనొక భూతము ఈ అగ్నిని తీసుకోవాలి లేకపోతే అగ్ని అగ్ని ఎందుకు తీసుకోవడం వైదికులు కదా వీళ్ళందరూ తెల్లవారిలో వస్తే వీళ్ళు అగ్నిహోత్రం హోమాలు ఏవో ఉంటాయి గృహస్థు కదా ఆలని గృహస్థు వీళ్ళు ఈ చేతలేదు బ్రహ్మచారి కాబట్టి వీళ్ళిద్దరికీ అగ్నిహోత్ర సంబంధం ఉంటుంది బ్రహ్మ ఎలా అంటే గ్రహస్థులు చెప్పుకునేవారు గృహస్థులో చదువుకునేవారు గృహస్థులే చెప్పినవారు శక్తివాడు గ్రహస్థుడు చదువుకునేవాడు గ్రహస్థి శ్రీకృష్ణుడు గ్రహస్థ అర్జునుడు గ్రహస్థుడు అజాతశత్రువు బ్రాహ్మణులు అజాత శత్రువు ఏమో గార్గ్ర్యుడు అజా గార్గ్యుడును తర్వాత జనకుడును వీళ్ళు గృహస్థులేగా వ్యాజ్యవంశ్యుడు గృహస్థేగా ఆయన ఆయన బాధ్యతలు ఇప్పుడు మైత్రి బ్రాహ్మణులు అదే గృహస్థులు జరుగుతుంది గారు వేదా అంట ఆ తర్వాత ఫలితాలను వచ్చిన తర్వాత గృహస్థులు భోగపరాంగా అయిపోయి దీన్ని గాదాణంగా ఇవ్వకోవడం ఇంకొక ఆశ్రమం సమాచారం ఇదంతా వచ్చింది అని ఇది కూడా అవసరమే బట్ మొత్తానికి గృహస్థులు జరుగుతున్నాయి గారు సో అగ్ని అగ్ని తీసుకోండి ఇప్పుడు అగ్నిని మీరు తీస్తే దాంట్లో జ్వాలలు కనపడతారు ఈ జ్వాలలో ఏడు రకాలు అని ముండ కోపం శక్తులు చెప్పారు అక్కడ నేను ఏదంటే వ్యాఖ్యానం కూడా చేశాను ఏదో ఉందో మంత్రం ఏదో ఉందో ఖాళీ తరాలు ఇచ్చ అని ప్రారంభం సత్తా సత్తా ఖాళీ తరాలు అంటే ఒక జ్వాల ఖాళీ నల్లగా ఉంటుంది నల్లగా ఉంటుందంటే రియలేటివ్లే నల్లగా ఉంటుంది అంటే మిగతా జ్వాలతో పోలిస్తే వెలవెలబోతూ ఉంటుంది ఇప్పుడు సన్ స్పాట్స్ ఉంటాయి సన్ స్పాట్స్ ఉంటాయంట సన్ స్పాట్ ఉండడం అంటే ఏంటండి అది అద్భుతంగా మెరిసిపోతూ ఉంటే ఒక చోట కొంత మెరుపు తక్కువ అనిపిస్తుంది అప్పుడు మీకు రియలేటివ్గా ఇది స్పాట్లా అనిపిస్తుంది పెటమాక్ అయితే వెళ్తుంది అనుకోండి దాని చిన్న మచ్చ ఉంటుంది మంచి ఉంటుందంటే అది నల్లగా ఉంటుందని కాదు రెగ్యూలీ లెస్ షైనింగ్ అని అర్థం అనివే ఇక్కడ అగ్నిలో జ్వాలలో పొగ బాధ కలిసిపోయి అది నల్లగా అది పొగతో కలిసి ఉన్న జ్వాల కలి పెరాలి చె ఇక్కడ మూడు జ్వాలలు ఏంటంటే ఎర్రగా ఉండి జ్వాలం ఏమి సమస్య కాదు కదా తెల్లని జ్వాలిస్తాయ్ పెట్టిన చెక్కటేళ్ళు మరీ అగ్ఞానం చెక్కటేళ్ళు అయితే ఇప్పుడు కొబ్బరాటంటే అనుకోండి ఎర్రగా ఉంటుంది కొబ్బరాకు అంటే ఎర్రగా ఉంటుంది స్విటీ ఫ్యూయల్ సపోజ్ దాంట్లో మీకు ఈ తిలావసి క్వాల్యూ అంటారు ఫ్యూఎల్ కి ఆ ఫ్యూయల్ క్వాలిటీ బెటర్ క్వాలిటీ అనుకోండి అంటే తుమ్మ తిమ్మ కట్టితే కనుక ఎండి ఎండిన తుమ్మ కట్ట కట్టితే తెల్లటి మంట వస్తుంది మంచి పవర్ఫుల్ ఈ కొబ్బరాకులతో అంటే చాలా పవర్ఫుల్ ఆ మంట శుక్లము తెల్లనిది సో ఎర్రనిది రోహితము శుక్లము బాగా వెరవెరబోతూ ఉంటుంది ఒక జ్వాల కృష్ణము ఇది మూడు జ్వాలలు ఉన్నాయి ఈ నూడే ఉన్నాయా అని అడిగారున్నాయి ఆ రోహితము ఎర్రదుండే అది ఆ తేజస్విది ఇది శుక్లము తెల్లదిండే ఇది అప్పులు అది అప్పులు శుక్లంగా ఉంటాయి స్వచ్ఛంగా ఉంటాయి ఆ నలుపున్నదే అది అన్నది సో ఏదో అగ్నే రోహితం రూపం ఎర్రలు రూపం ఏదైతే కలదో తటే తేజస రూపం అదేజస్సు నుంచి వచ్చింది ఎది శుక్రం తెల్లగా ఉన్న రూపము అగ్నిది ఏదిందో తాం అది అప్పులది అప్పుల యొక్క రూపము ఎత్ తదన్నస్య ఇప్పుడు ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఎక్స్పెరిమెంట్ చేయటానికి ఇదే ఒక పుష్ప ఆ పుష్పం ఒకటి చెన్నేది ఒక ఈ పుష్పాన్ని ఎస్వరు మంది చేద్దాం పుష్పం నేను తాడేకొని పోకండి ఇది ఏటండి ఇది పుష్పము ఇది దీన్ని ఏమంటారు నేనే చెప్తాను అప్పుడు సమాధానం ఇద్దరు కానీ దీన్ని పత్రము ఏమంటారు లేఖలు సో ఇది ఏంటిది ఇది పత్రము ఇది పత్రము ఇది పత్రము ఇది తొడినా వెరీ ఈజీ అసలు అలా వస్తాను అక్కడ ఉంది పుస్తకం ఇది ఇది ఇది ఇదేంటిది పత్రము పత్రము పత్రము తోడిన వస్తాను ఎక్కడ ఉంది ఉండాలా ఉండాలి కదండి లేదు అంటే ఇప్పుడు ఉన్నదేమిటి పత్రములు తెడినా తప్ప మరేమీ లేదు అంతే కదండి ఇప్పుడు పుష్పం ఏమైంది పేరు లేదు పుష్పం వ్యవహారం మీరు నామరూపాలే లే రూపానికి నామవతి పెట్టారు ఆ రూపాన్ని నేను డిస్టర్బ్ చేసేప్పుడు దామైంది ఆ నామం పేరు కాదు ఇచ్చదు నేను పుష్పాన్ని చింతే నేను పుష్పంలో పత్రమని మీరు అన్నదాన్ని చూసి పక్కన పెట్టాను నేను పుష్పాన్ని నేనేం చేశానండి మీరు పత్రం అన్నారు కాబట్టి ఆ పత్రం ఇంటి పత్రమా నేను పుష్పం కోసం వెతుకుతున్నాను ఇది ఏదో అడిగాను పత్రం అన్నగినా నేను అనుకున్నాను నేను ఎదుగుతున్న పుష్పం ఇది కాదు కాబట్టి దాన్ని పక్కన ఆ రకంగా పత్రాలు ఎందు అన్నీ పక్కన పెట్టాను తొడిమి ఇది తొడిమి ఇది పుష్పం అనుకుందా అంటే అది తొడిగినా అది పక్కన పెట్టాను ఇంక పుష్పం దేర్ ఇస్ నా సోని ఈ నాలుగు పత్రాలు ఈ తెడుమ ఇది పుష్పం ఇది పుష్పం అంటే ఏంటి పుష్పం అవుతుంది అంటే తార్కికులు అన్నారు ఇలా చెడుగు నిలబెట్టి ఈ నాలుగు ఇల్లాగా అట తడితే అది పుస్తపం అవుతుంది అన్న దీనికో ఎక్స్పెరిమెంట్ చేయటం ఇది ఇది ఎన్ని వస్తువులు ఇది ఒకటి ఇది ఒకటి అనుకోండి ఇది ఎన్ని ఒకటి ఇది కూడా ఒకటి చెప్పండి ఇప్పుడు ఇవి ఎన్ని వస్తువులు ఇవి రెండు ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఇప్పుడే ఇప్పుడే